సాదనంగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మార్యం వందేపరంపరావృత్తిన ప్రయాత కా వక్ష్యామి భరతర్షభ ఇక్కడి నుంచి మూడు నాలుగు శ్లోకాలు వీటికి గత్యుపనిషత్ అని పేరు గతిని గురించి చెప్తాయి గతి ఉపనిషత్ కలిపితే గత్యుపనిషత్ గత్యుపనిషత్ ఏమో స్పష్టంగా రావట్లేదు ఓకే నాకెందుకునో స్పష్టంగానే ఉందని అనిపిస్తోంది గతి ఉపనిషత్ ఇప్పుడు గతి అంటే జీవగతి ఇత్య జీవుని యొక్క గతి జీవుడు వినపడుతుందండి ఓహో మైకే మార్చాలా ఓకే ఇప్పుడు ఎలా ఉంది జీవుని యొక్క గతి ఏమి అది టాపిక్ ఇంక మైక్రోస్ నేను నోట్లో వేసుకోవాలి ఇప్పుడు బాగుంది జీవుని యొక్క గతి ఎట్టిది అది టాపిక్ ఇప్పుడు సన్మార్గంలో మంచి మార్గంలో ఉన్న జీవులు చెడు మార్గంలో ఉన్న జీవులు ముందు అలా చూడండి చెడు మార్గంలో ఉన్న జీవులు నరకాన్ని పొందుతారు నరకాన్ని పొందుతారు అంటే ఓ చోట ఆ నరకం అనేది ఒకటి ఉంది అక్కడికి వెళ్ళిన ఫిజికల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తారు అని అర్థం మీరు చెప్పుకోవచ్చు పూర్వం బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాళ్ళు శిక్ష వేయదలుచుకున్న వాళ్ళని అండమాన్ నికోబార్ దీవులకు పంపించేవారు అండమాన్ దీవులే నరకం ఎందుకంటే అక్కడ దోమలు ఎక్కువగా ఉండేవి పెద్ద దోమలు దోమలు గొద్దింక పిల్లల్లా ఉంటాయి దోమలు అలా ఉండేవి కాకినాడలో అలాగే ఉంటాయి దోమలు సో తర్వాత అక్కడి నుంచి ఇంక మిమ్మల్ని జైల్లో పెట్టక్కర్లా ఎందుకంటే ఎక్కడికి వెళ్ళేది ఏమీ లేదు ఎటు మీరు రెండు మైళ్ళు వెళ్తే సముద్రం వస్తుంది అంతే ఇంకెక్కడికి ఎక్కడికి వెళ్ళేది లేదు అక్కడ భోజన సౌకర్యం అది ఉండదు అక్కడ తీసుకెళ్ళి పారేస్తే షిప్పులో తీసుకెళ్ళి అక్కడ పారేస్తే అదే నరకం అలాగే చేసేవారు కాబట్టి అదే విధంగా నరకం అనేది దక్షిణ దిక్కులో ఎక్కడో ఉంటుంది దక్షిణ దిక్కులో ఉంది దక్షిణ పూర్వశాన్ దిశ విసర్పి నరక దక్షిణపరస్యా దిశ్య విసర్పి నరక నరక అనే మాటలు అరుణ ప్రశ్నలో వస్తాయి సో దక్షిణ పూర్వ దక్షిణపూర్వ అంటే సౌత్ ఈస్ట్ దక్షిణ అపర అంటే సౌత్ వెస్ట్ విసర్పీ అనే నరకము అవి సర్పి అనే నరకము సౌత్ వైపు ఉంటాయి సౌత్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్ మొత్తం మీద సౌత్ ఈ నరకాలు ఏవో ఉంటాయి అక్కడికి వెళ్తారు వీళ్ళు ఎవళ్ళు ఎత్ పుణ్యం చేసుకొని వాళ్ళు పాపకర్మలు చేసిన జనులు అక్కడికి పోతారు పోయి అక్కడ దుఃఖాలను అనుభవిస్తారు అది ఒక విధమైన వర్ణన పురాణ దృష్టిలో అలా వర్ణిస్తారు దార్శనిక దృష్టిలో ఎలా వర్ణిస్తారంటే ఎక్కడికో వెళ్ళడము రావడం కాదు దుఃఖాన్ని అనుభవిస్తాడు అదే నరకం అంటే దానికోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మనం ఉన్న చోటే నరకం నిర్మాణం చేసుకో చేసుకుంటూ ఉంటారు మనుషులు మనుషులు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే నరకాన్ని నిర్మాణం చేసుకుంటూ ఉంటారు ఏముంది కలహం పెట్టుకుని దెబ్బలాట్లు పెట్టుకుని కోర్టు కేసులు వేసుకుని ఇంకా లాయర్ల చుట్టూ తిరుగుతుంటే ఇంకా అంతకంటే వేరే నరకం ఏమి కావాలి అంతకంటే అండమాని చాలా బెటర్ ఈ కోర్టు కేసులు లాయర్ల చుట్టూ తిరగడం కంటే అన్నమానికి వెళ్ళి రెండేళ్ళు ఉండి రావడం తేలిక కాబట్టి మనమే ఒక నరకాన్ని కదా సృష్టించుకుని దాన్ని అనుభవిస్తూ ఉండడం ఇది దార్శనిక దృష్టి అంటే మనం ఉన్నతోటే నరకం ఇక దేహ త్యాగం అయిన తర్వాత జీవుని యొక్క గతి ఏమి అది కదా ముఖ్యం దేహం పడిపోయిన తర్వాత జీవుని యొక్క గతి ఏమి అంటే పాప కర్మ చేసిన వాడైతే నరకానికి పోతాడు ఏదో సౌత్ ఈస్ట్లోనో సౌత్ వెస్ట్లోనో ఎక్కడో నరకం ఉంటుంది అక్కడికి పోతాడు అది పురాణ దృష్టి దార్శనిక దృష్టిలో ఎలా చెప్తారంటే ఇక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడని కాదు పశు పక్ష్యాది జన్మను పొంది స్థావరాంతా అధోగతి ఇక్కడే భూలోకం మీదనే పశువుగా పక్షిగా చెట్టుగా మొక్కగా అలాంటి జన్మను పొందితే అది దుఃఖము ఎక్కువగా ఉండే జన్మ పశు జన్మలో దుఃఖం అధికంగా ఉంటుంది అటువంటి జన్మని పొంది ఆ దుఃఖాన్ని అనుభవిస్తారు అని ఆ విధంగా చెప్తారు ఇది అధోగతి అంటారు అధోగతి ఇంతవరకు నేను చెప్పింది అది ఇక్కడ ఈ శ్లోకాల్లో వస్తుందేమో చూడ్డం ఇది అధోగతి ఊర్ధ్వగతి ఉత్తమ అంటారు ఊర్ధ్వగతులు రెండు ఈ ఊర్ధ్వగతులు ఎవరికొస్తాయి సన్మార్గంలో ఉన్న వాళ్ళకొస్తాయి సన్మార్గము అంటే కర్మ ఉపాసన కర్మ అంటే వైదిక కర్మ మంచి కర్మలు చేయటము పూజ యజ్ఞము యాగము ఇటువంటి కర్మలను చేయుట ఇది కర్మ పరాయణువు అంటే కర్మ కర్మ చేసేవాళ్ళు అని అర్థం ఈ శ్లోకంలో వచ్చింది చూడండి యోగినహ అంటే కర్మ చేసి వాళ్ళు సో భాష్యంబం ఎత్రస్ కాే అవృత్తిం అపునర్జన్మ ఆవృత్తి తద్విపరీత యోగిన కర్మిణ్చోచ్యే కర్మిణస్టు గుణత కర్మయోగేన యోగినా ఇది విశేషణా యోగిన యోగులు యోగులు అంటే యోగా యోగాసనాలు వేసేవాళ్ళు అని కాదు యోగాసనాలు వేసేవాళ్ళు సరే అదే ఒక రకం యోగము కానీ యోగశబ్దానికి కర్మ అని అర్థం కర్మయోగేన యోగినాం కర్మయోగముచే యోగులు అగుదురు అని ఇంతకుముందు వచ్చింది కదా కాబట్టి యోగి అంటే అర్థం ఏంటి యోగము అనే గుణము కలవాడు యోగి సో అవి ధని అంటే అర్థం ఏంటండి ధనము గలవాడు గుణి గుణము గలవాడు యోగి యోగము యోగము అంటే కర్మయోగం కర్మయోగము గలవాడు అంటే కర్మ చేసేవాళ్ళు కర్మిన స్టోచ్చి యోగినహా అంటే కర్మ చేసేవాళ్ళు చెప్పబడతారు అంటే మంచి కర్మలు చేసుకునేవాళ్ళు పూజలు యజ్ఞాలు యాగాలు మొదలైనవి చేసేవారు ఈ కర్మ చేసేవాళ్ళు రెండు రకాలు ఒకటి కేవల కర్మఠులు అంటే యాంత్రికంగా కర్మ చేసుకుంటూ పోవడమే కానీ ఆ కర్మ యొక్క తాత్పర్య అర్థం దాంట్లో కొంత భావన కానీ ఏమీ ఉండదు అంటే ఉపాసన అనేది ఉండదు ఉపాసన అంటే అర్థమేటి ఆ మంత్రాన్ని తెలుసుకుని దాన్ని భావన చేయడము ఆ చేస్తున్న కర్మ యొక్క విశేషాన్ని తెలుసుకుని దాన్ని భావన చేయుట ఇప్పుడు తూర్పువైపు తిరిగి సూర్యుడికి దండం పెట్టి ఉంటారు అంటే సరే తూర్పు ఎటు ఇటు తూర్పు అయింది అంటే అది కేవల కర్మ దాంట్లో భావము ఉంది భావం లేదు అలా కాకుండా తూర్పు వైపు తిరిగి ఉదయించే సూర్యుడిని ఏకాగ్రంగా దర్శిస్తూ మనస్సు ఇటోటు పరుగులు తీయకుండగా సూర్యుని మీదనే నిలిపి ఉంచి ఆ ఉదయించే సూర్యుడు సాక్షాత్తు నారాయణుడే అని భావన చేస్తూ మీరు దండం పెట్టారనుకోండి పెట్టడం దండమే అదే దండం అదే దండం ఓ మంత్రం కూడా అంటే అంటారు దానికి ఇంత భావనని జత చేశారనుకోండి దాన్ని ఏమంటారంటే ఉపాసనతో కూడిన కర్మ కర్మ ఉపాసనతో కూడిన కర్మ కేవల కర్మ అంటే ఉపాసన అంటే భావము భక్తి ఏమీ లేని కేవల కర్మ ఊర్ధ్వగతి లభిస్తుంది పుణ్యగతి లభిస్తుంది కానీ ఎటువంటి పుణ్యగతి సెకండ్ క్లాస్ పుణ్యగతి రైల్లో ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఉంటే చూసారా ఆ రకంగా సెకండ్ క్లాస్ పుణ్యగతి లభిస్తుంది కర్మ ప్లస్ ఉపాసన ఉపాసనతో కూడిన కర్మ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫస్ట్ క్లాస్ పుణ్యగతి లభిస్తుంది సరిపడిందండి ఈ ఫస్ట్ క్లాస్ పుణ్యగతికి ఉత్తర గతి అని పేరు సెకండ్ క్లాస్ పుణ్యగతికి దక్షిణ గతి అని పేరు ఈ ఆర్ గతింది టాపిక్ రైట్ ఇకపోతే కర్మ ఉపాసన అయింది కదా మరి జ్ఞానం మాట ఏమిటి అంటే జ్ఞానం ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళకి గతి ఉండదు గతి అంటే గమనం వాళ్ళకి గతి అంటే మరొకటి అనుకున్నారు వాళ్ళకి ఏమి ఉండదు వాళ్ళు అన్ని నష్టపోతారు అలా కాదు గతే అంటే గమనము గమనము ఉండదు వారికి మోక్షము అంటే ఈ గమనాగమనముల నుండి విముక్తి అయిపోతుంది వాళ్ళు సర్వాత్మభావంలో ఉంటారు ఇప్పుడు పరిచ్ఛిన్నమైన జీవభావంలో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళడం వెళ్ళడం రావడం ఇవన్నీ ఉంటాయి పరిచ్ఛిన్నమైన జీవభావం లేకుండగా జ్ఞానము చేత తన యొక్క దైవత్వాన్ని ఆవిష్కరించుకుని సర్వాత్మభావంలో ఎవడైతే జీవన్ముక్తుడు ఉంటాడో వాడు వెళ్ళడము ఉండదు రావడము ఉండదు కాబట్టి జీవన్ముక్తుడు అంటే మోక్షము పొందిన మహాత్మునికి ఈ వర్ణన అన్వయించదు తెలుస్తోందండి కాబట్టి ఇప్పుడు వర్ణన ఎవరికి వర్తిస్తుంది అటు జీవన్ముక్తులైన మహాత్ములకి కాదు ఇటు అధోగతి పోయి వాళ్ళకి కాదు ఆ మధ్యలో ఉన్నారు చూడండి కర్మఠులు కేవల కర్మి ఉపాసనతో కూడిన కర్మి అనే వాళ్ళిద్దరు గురించి ఈ గతిని వర్ణిస్తున్నారు కేవల కర్మి అంటే యాంత్రికంగా కర్మను చేసేవాడు ఉంటాడే వాడు సెకండ్ క్లాస్ పుణ్యలోకాలను పొందుతాడు ఏ మా మార్గం ఉంటుంది వెళ్ళేందుకు మార్గం ఉంటుంది కదా ఆ మార్గానికి దక్షిణ మార్గము అని పెరుగుతుంది సెకండ్ క్లాస్ అంటే దక్షిణ దక్షిణ మార్గము దక్షిణ మార్గంలో ఆ స్వర్గలోకానికి వెళ్ళి ఆ స్వర్గలోకానికే చంద్రలోకము అని కూడా పేరు చంద్రలోకానికి వెళ్ళి అక్కడ కొంతకాలము తక్కువ కాలమే పుణ్యం చేసుకున్న పుణ్యం తక్కువే ఉంటుంది కేవల కర్మకి పుణ్యం చాలా తక్కువ ఉంటుంది ఆ కేవల క కర్మకి ఉపాసనని మీరు ఎప్పుడైతే జోడిస్తారో అప్పుడు చాలా ఎక్కువ పుణ్యం లభిస్తుంది కాబట్టి కేవల కర్మవాడి పుణ్యం ఎలాగూ తక్కువే కనుక సెకండ్ క్లాస్ ఎక్కినవాడు డబ్బులు ఎన్ని ఉంటాయంటే తక్కువే ఉంటాయి కదా ఆ రకంగా వాడు తక్కువ కాలము అక్కడ పుణ్యలోకాలలో భోగాలను అనుభవించి మళ్ళీ వాపస్సు వచ్చేస్తాడు చాలా తొందరగా వాపస్సు వచ్చేస్తాడు కాబట్టి ఆ మార్గానికి ఆవృత్తి అని పేరు ఆవృత్తి అంటే రిటర్న్ రిటర్న్ క్విత్లీ ఇక కర్మతో పాటు ఉపాసన చేసినటువంటి మహాపుణ్యాత్ములు ఎవరైతే ఉంటారో వారు ఉత్తర మార్గంలో ఫస్ట్ క్లాస్ పుణ్యలోకానికి వెళ్తారు ఫస్ట్ క్లాస్ పుణ్యలోకానికి సత్యలోకము అని పేరు అక్కడికి పోతారు అక్కడ పోయి వాళ్ళు శాశ్వత కాలం అక్కడ ఉంటారు ఈ కల్పము అంతమయ్యే వరకు అక్కడే ఉంటారు ఎందుకంటే మహాపుణ్యం చేసుకున్నారు కాబట్టి హిరణ్య గర్భముతో అక్కడే ఉంటారు వాళ్ళు ఈ కల్పంలో వాపస్ రాదు కాబట్టి వాళ్ళు వెళ్ళి మార్గానికి అనావృత్తి అనిపోయారు చూడండి ఇప్పుడు శ్లోకం చూస్తే మీకు అన్నీ తెలిసిపోతాయి ఎత్రకాలే తత్వానావృత్తి ఆవృత్తి చేయువ యోగిన ప్రయా ప్రయాతాహ అంటే ప్రయాణము చేయుచున్న ప్రయాణము చేయుచున్న యోగులు ఇక్కడ భగవద్గీతలో మరణము అనే పదం ఉండదు ప్రయాణము అనే మాటే ఉంటుంది ప్రయాణమే ఎందుకంటే మరణం అనేది ఏదీ లేదు ప్రయాణమే ఉంటుంది ఈ దేహం వదిలిపెట్టి ఇంకో దేహానికి పోవడం ఇది ఎలాగంటే హైదరాబాదులో ఒక మకాంలో ఒక ఫ్లాట్లో అద్దెకుంటున్నాడు అద్దెకో లేకపోతే మొత్తానికి స్వంతము వాటెవర్ ఉంటున్నాడు బాంబేకి ట్రాన్స్ఫర్ అయితే ఈ పెట్టే బేడ అన్నీ కట్టుకుని లారీ మీద వేసుకుని బాంబే వెళ్ళిపోతారు దాన్ని ఏమంటారు ప్రయాణము అని ఉంటారు అంటే దాని పేరు ప్రయాణము అలా వెళ్ళినప్పుడు కంపెనీ వాళ్ళు కొద్దిగా డబ్బులు కూడా ఇస్తారు ప్రయాణపు ఖర్చులు కూడా వాళ్ళు ఇస్తారు ట్రావెల్ ఏజెన్స్ ఏదో పేరు పెట్టి సో దాన్ని ప్రయాణము అంటారు వేదాంతంలో ఒక దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహాన్ని పొందటానికి మేము పెట్టుకున్న ముద్దు పేరు ఏమిటంటే ప్రయాణము ప్రయాణం కట్టేశారు అంటే ఇంకా ఈ దేహాన్ని విడిచిపెట్టేసి ఇంకో దేహానికి పోతున్నారు ప్రయాణం చేస్తే దీంట్లో దుఃఖించాల్సిందేం లేదు ఎందుకంటే ప్రయాణాలు చేస్తూ ఉంటాం ఏవో ప్రయాణాలు చేస్తూ ఉంటాం సో చొక్కా పాత చొక్కా చిరిగిపోయిన చొక్కా విప్పేసి కొత్త చొక్కా తొడుక్కోవడం అని ఒక వర్ణించారు సో జీర్ణాన్ని వస్త్రాన్ని విహాయ నవాని గృహాతి నరోపరాణి అని ఒక వర్ణించారు ఇంకో చోట ఏమైనా వర్ణించారంటే ప్రయాణకాలే అని వర్ణించారు కాబట్టి ప్రయాతాహ అంటే ప్రయాణము కట్టినవారు అని అర్థం ప్రయాతాహ అంటే దేహత్యాగము చేసిన వారై యాంతి వెళ్ళదరు ఇక్కడ నేను మార్గము అర్థం చెప్తున్నా దక్షిణ మార్గము ఉత్తర మార్గము మరి కాలేని కాలము చెప్పారు కదా అక్కడ శ్లోకంలో కాలేనుంది కదా అంటే కాలశబ్దానికి మార్గము అని అర్థము మీరు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కా మార్గాన్ని కాలాల్లో కాలంలో కొలుస్తారు ఉదాహరణకి స్వామిజీ మీ ఆశ్రమం ఎంత దూరంలో ఉంది అని అడిగారు అనుకోండి ఎయిర్పోర్ట్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్స్లో ఉంది అని నేజెక్క గంటన్నరలో ఉంది అంటే గంటన్నర అంటే అది కాలమా మార్గమాది మార్గం అంటే కాపులో కూర్చుని ప్రయాణం చేస్తే గంటన్నర సమయం పొగుతుంది అని అర్థం అంత కాలమే అక్కడ నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు స్వామిజీ మీరు ఎక్కడ ఉంటారు పద్మారవ నగర్లో ఉంటారు మరి పాఠం ఎక్కడా అంటే డైనింగ్ పాయింట్స్ అంటారు సో ఆ మార్గము ఎంత అని అడిగితే ముప్పై నిమిషాలు అని నేను మార్గం అడిగితే కాలం చెప్పారు అంటే కాలము మార్గము వాటి మధ్య నుండే సంబంధము మీకు తెలుస్తూనే ఉంటుంది మీరు చిన్నప్పుడు హై స్కూల్లో కాలము వేగము అనే చాప్టర్ లెక్కలు చేశారా లేదా కాబట్టి మార్గము అనే అర్థంలో కాల పదాన్ని వాడతారు లోకంలో అలా వాడుతూ ఉంటారు తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి ఏ మీరు ఏ మార్గంలో వెళ్తారు విజయవాడ అన్నారనుకోండి మార్నింగ్ నైన్ థర్టీ అని అని చెప్పాడు అనుకోండి అంటే అర్థం నైన్ థర్టీకి బయలుదేరి ట్రైన్ వయా వరంగల్ వెళ్తుంది అది మార్గం టైము మార్గాన్ని సూచిస్తుంది ఓకే నైట్ నైన్ థర్టీ అని అనుకోండి అంటే అప్పుడు నర్సపూర్ ఎక్స్ప్రెస్ వయా గుంటూరు వెళ్తుంది మార్గం వేరు చూసారా టైమును బట్టి మార్గము నిర్దేశింపబడుతుంది అలాగే ఇక్కడ కూడా కాలశబ్దం చేత మార్గము అని అర్థము కాబట్టి ఎత్ర కాలే అంటే ఎస్మిన్ మార్గే ఏ మార్గంలో వెళ్తే ఈ కర్మ చేసుకున్న వాళ్ళు కేవల కర్మలు వాపస్ వచ్చేస్తారో ఉపాసనా సహితమైన కర్మ చేసుకున్న వాళ్ళు ఈ కల్పాంతం వరకు వాపసు రాకుండా అక్కడే ఉండిపోతారో అంటే రెండు మార్గాలు వచ్చాయి ఇక్కడికి ఈ రెండు మార్గములు మీకు నేను చెప్తను వినుడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు అయితే భగవద్గీత యొక్క తాత్పర్యం ఏమిటి పుణ్యం చేసుకోండి పుణ్యలోకాలు పొందండి అని చెప్పడమా కాదు అది కర్మకాండ యొక్క తాత్పర్యం భగవద్గీత కర్మకాండ కాదు జ్ఞానకాండ మరి ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే వైరాగ్యం కోసం దేని మీద వైరాగ్యం పుణ్యం చేసుకున్నా కూడా జీవభావము ఉన్నంత వరకు పుణ్యలోకాలకి వెళ్ళడము అక్కడ కూడా ఉత్తమమైన జీవభావమే అయినా స్టిల్ జీవభావమే ఉంటుంది పరిచ్ఛేదమే ఉంటుంది అక్కడ జీవభావంలో భోగాలనువో కొన్ని కొంతకాలం అనుభవించి మళ్ళీ వాపస్ వస్తూ ఉండడము ఈ రా పోక రాక పోక రాక పోవడము రావడము పోవడము రావడము అంటే పుట్టుట దిక్తుట పునరపి జననం మరణం పునరపి జనని జఠరే శేయని ఇహ సంసారే అతి దుస్తారే ఈ సంసారము దీని నుంచి బయటపడడం చాలా కష్టం అండి ఎందుకంటే పుణ్యం చేసినా కూడా పైకి పోవడము మళ్ళీ కింద పడుతుంది పుణ్యం చేసినా కూడా సో పుణ్యం చేసాడు కదా అని వాడు ఆ పరిచ్ఛేద భావం నుంచి విడుదలైపోయి ఫ్రీ అయిపోతాడని మీరు అనుకోదు పుణ్యం చేస్తే భోగాన్ని అనుభవిస్తాడు పాపం చేస్తే దుఃఖాన్ని అనుభవిస్తాడు పుణ్యం చేసిన వాడికి కూడా కొంచెం పాపం ఉంటుంది పాపం చేసిన కూడా కొంచెం పుణ్యం ఉంటుంది కాబట్టి పాపాన్ని అనుభవించేవాడు కూడా అప్పుడప్పుడు సుఖాన్ని అనుభవిస్తాడు నరకంలో ఏమైనా వర్ణించారంటే నరకంలో వీళ్ళందరి చేత ఎక్సర్సైజ్లో చేయిస్తూ ఉంటారు నిద్రపోకుండా తెల్లవారు శబ్దం లేపి పరిగెత్తి వాటి నుంచి ఏడిగినాక పరుగులు తీస్తూ ఉండడమే పరిగెత్తాలి పరిగెత్తకపోతే కొరడా పుచ్చి కొడతారు ఇంకా అలసిపోయి సులిసిపోయిన తర్వాత ఒకప్పు టీ ఇస్తారు అందరికి ఎవరు నరకంలో ఆ కప్పు టీ బ్రెడ్ ముక్క కూడా ఇస్తారు ఆ టీ తాగేసి బ్రెడ్ తినేసి మళ్ళీ పరుగులు తీస్తూ ఉండాలి కాళ్ళకి చెప్పులు అవి లేకుండా పరుగులు తీస్తూ అయితే ఒక యాతనికి మరో యాతనికి మధ్యన టీ సెర్వ్ చేస్తారా లేదా ఆ టీ తాగినప్పుడు కొంచెం ఉల్లాసంగా విశ్రాంతిగా ఉంటుంది కదా భోగమే కదా కాబట్టి పాపం చేసిన దాంట్లో కూడా భోగం ఇక పుణ్యం చేసినప్పుడు సో మీరు సెకండ్ షో సినిమా చూసారనుకోండి సపోజు చాలా భోగం ఆ తర్వాత నిద్ర పట్టక కొంచెం ఇబ్బంది పడి మొన్నడేమో హ్యాంగ్ ఓవర్ నిద్ర పట్టక అది రకంగా పెద్ద ఉల్లాసంగా ఉండదు మరి అది కూడా దుఃఖమే కదా కాబట్టి పుణ్యంలో కూడా దుఃఖం ఉంటుంది పాపంలో కూడా సుఖం ఉంటుంది మొత్తానికి ఈ జీవుడు పరిచ్ఛేదభావం ఉన్నంత వరకు పుణ్యలోకాలకి వెళ్ళిన వాడే అయినా మళ్ళీ వాపసు వస్తూ ఉండక తప్పదు వాపస్ వచ్చేసి మళ్ళీ కొత్త పుణ్యం చేసుకోవాలి కొత్త పుణ్యం చేసుకుంటేనే మళ్ళీ వెళ్ళడం పొరపాట్ల కొత్త పుణ్యం చేయలేదనుకోండి ఇంక మళ్ళీ వెళ్ళడు పాపం చేశాడు నరకానికి పోతాడు ఈయనెవరినో కాబట్టి ఈ గతి ఆ ఈ రాకపోకలు ఉన్నాయి ఈ రకమైనటువంటి ఈ చక్కర్ చక్రము ఈ చక్రంలో పడి తిరగడమే సంసారము పుణ్యం చేసుకున్నా సంసారం నుండి విముక్తి లేదు మరైతే మేము ఎలాగ విముక్తిని పొందడము అంటే కర్మ ఉపాసనలను పుణ్యలోకాల కోసం వినియోగించుకోవడం కాకుండా వాటిని అంతఃకరణ శుద్ధి కొరకు చేసి తద్వారా శుద్ధమైన అంతఃకరణంలో ఆత్మజ్ఞానాన్ని కనుక మీరు ఆవిష్కరించుకుని మీ యొక్క అపరిచ్ఛేద భావాన్ని అంటే మీ యొక్క సర్వాత్మభావాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అంటే జ్ఞానము ఆ జ్ఞానము ద్వారా మీరు జీవన్ముక్తులైపోతే ఈ రావడం పోవడం అనే ఈ చక్కర్ ఈ భ్రమణము దీని నుండి విముక్తులవుతారు అని ఆ జ్ఞానం వైపు మనిషి మనస్సును మరల్చుటకై కర్మ ఉపాసనల యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నారు కాబట్టి పుణ్యలోక ప్రాప్తి కూడా ఇలా ఉండే పక్షంలో మాకు దానిమీద కూడా వైరాగ్యమే అని వైరాగ్యాన్ని కలిగించడం కోసం ఈ గతిని ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు దీనికి గత్యుపనిషత్తు అని పేరు దీనికి మూలము చాందోగ్యోపనిషత్తు ఇక్కడ చెప్పినటువంటి వర్ణనకంతకీ మూలము చాంద్రోగ్యోపనిషత్తులోని ఐదవ అధ్యాయులు అక్కడ విస్తారంగా ఇదంతా పంచాగ్ని విద్య అనే సెక్షన్లో విస్తారంగా చెప్పారు ఇదే వర్ణన బృహదారం యొక్క ఉపనిషత్తులో కూడా కొద్దో గొప్ప విస్తారంగా ఉన్నది భగవద్గీతలో సంక్షేపంగా అక్కడ చెప్పినటువంటి గతి జీవగతి ఇక్కడ వివరించబడుతున్నది సో అనావృత్తి అంటే అపునర్జన్మ అక్కడ పుణ్యం అయిపోవడం మళ్ళీ భూలోకంలో తిరిగి జన్మించటము అలాంటివి ఏమీ ఉండవు ఈ కల్పానికి ఏమీ ఉండవు అది అనావృత్తి మార్గము దాన్నే ఉత్తర మార్గము దానినే సత్యు మహాపుణ్యం చేసుకున్న వాళ్ళ యొక్క మార్గము అంటే ఉపాసనతో కూడిన కర్మ చేసిన వారి యొక్క మార్గము ఇక ఆవృత్తి అంటే తద్విపరీత అంటే తిరిగి వస్తాడు అంటే అర్థం తిరిగి మళ్ళీ జన్మిస్తాడు మళ్ళీ పునర్జన్మ ఉంటుంది ఈ మార్గము దక్షిణ మార్గము కేవల కర్మ చేసిన వారి మార్గము ఇది సెకండ్ క్లాస్ పుణ్యలోకాలను పొందే వారి యొక్క మార్గము ఈ రెండింటిని నేను మీకు వివరంగా చెప్తాను అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు ఎత్రకాలే ప్రజాత యోగిన అనావృత్తి యాంతి సో ఏ కాలము నందు ప్రయాణము కట్టిన కర్మలు యోగిన అంటే కర్ములు అనావృత్తి అంటే తిరిగి జన్మించుటలేని సత్యలోకమును పొందెదరో ఆ కాలము అంటే ఆ మార్గము అది చెప్తాను ఇంకా ఏం చెప్తాడు ఎత్ర కాలే చ యాంతి ఏ కాలమునందు ప్రయాణము కట్టినవారు అంటే ఏ మార్గములో ప్రయాణము చేసిన వారు కొద్దిపాటి పుణ్యాన్ని ఖర్చు చేసేసుకుని మళ్ళీ వాపసు వచ్చేస్తూ ఉంటారు ఆ మార్గాన్ని చెప్తాను తమ్ కాలం ప్రవక్ష్యాని ఆ మార్గాన్ని నీకు నేను చెప్తాను కాలం అంటే మార్గం అనర్థం హే భరతర్షభ అంటే భరతవంశీయులలో శ్రేష్ఠుడమైన ఓ అర్జున అని అర్థం భరవర్షభ ఇక్కడ కాలశబ్దానికి లక్షణ చేత మార్గాన్ని అర్థం చెప్తారు కాలశబ్దానికి మార్గంతో సంబంధం ఎలాగంటే ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ ఎంత దూరమో అని అడిగారు అనుకోండి టెన్ మినిట్స్ అని చెప్తారు దూరం అడిగితే కాలని చెప్పారు టెన్ మినిట్స్ అంటే మీరు ఆటో ఎక్కిన పక్షంలో మోటారు వాహనాన్ని ఎక్కితే పది నిమిషాల్లో వెళ్తారు కాబట్టి కాలానికి మార్గానికి మధ్యలో కనెక్షన్ ఏమిటి వాహనము వాహనాన్ని గుర్తుంటాం సపోజ్ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనుకోండి అంటే వీడిని నడిచిపోయాడు అని అర్థం కదా టెన్ మినిట్స్ అన్నాడు అనుకోండి ఏదో స్కూటరో ఆటోయో కారో ఏదో ఒక వాహనాన్ని ఎక్కాడు కాబట్టి మార్గానికి కాలానికి మధ్యలో కనెక్షన్ ఇచ్చేది వాహనము మనం చూస్తూ ఉంటాం మరి ఈ పుణ్యలోకాలకి వెళ్ళేదానికి వాహనం కాదు అక్కడ మార్గానికి కాలానికి మధ్యలో కనెక్షన్ ఎవరి ద్వారానో తెలుసిన దేవత ద్వారా ఆయా దేవతలు అంటే మార్గాభిమాని దేవత ప్రతి దానికి ఒక అభిమాని దేవత ఉంటుంది ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉన్నట్టు ప్రతి గృహానికి ఒక గృహ దేవత ఉన్నట్టు ప్రతి గ్రహానికి ఒక గ్రహ దేవత ఉన్నట్టు మార్గానికి కూడా మార్గాభిమాని దేవత మార్గాభిమాని దేవత అన్న కాలాభిమాని దేవత అన్న ఒకటే ఎందుకంటే కాలము మార్గము ఒకటే కదా కాబట్టి ఈ అభిమాని దేవతలు కాలానికి మార్గానికి కనెక్టింగ్గా ఉంటారు అన్నమాట చూద్దాం వివరం అంటారు ఇప్పుడు ఇక్కడ లోకంలో ము ముక్తి అనే దానిని పలువురు పలు విధాలుగా వర్ణిస్తూ ఉంటారు కొంతమంది ఏమంటారంటే కాశ్యాం మరణాన్ముక్తి అంటారు కాశీలో మరణిస్తే ముక్తి అంటారు అంటే ముక్తిని దేశ సంబంధంతో చెప్పారు వర్ణించారు దేశాన్ని ప్రధానం చేసుకుని ముక్తిని వర్ణిస్తారు పురాణంలో అలా వర్ణిస్తారు దాన్ని కాశ్యాం మరణాన్ముక్తి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు చూడండి పుణ్యలోకాలను పొందటమే ముక్తి అనుకున్న సందర్భంలో ఇక్కడ చెప్తున్న ముక్తి ఏ బేసిస్ మీద చెప్తున్నారు కాల ప్రధానమైన ముక్తిని ఇక్కడ చెప్తున్నారు ఇది కాకుండా వస్తు ప్రధానమైన ముక్తి ఇంకొకటి ఉన్నది ఎలాగంటే సరయు స్నానాన్ముక్తి అంటే సరయు నదిలో స్నానం చేస్తే ముక్తి వస్తుంది అక్కడ దేశము కాదు కాలము కాదు క్షేత్రము ఆ తీర్థం అంటే ఆ జలములలో స్నానం చేయాలి అంటే ఒక కర్మ ఆ కర్మను ఆ ద్రవ్యములతోటి ఆ కర్మను చేయుట కాబట్టి దేశప్రధానమైన ముక్తి కాలప్రధానమైన ముక్తి వస్తు ప్రధానమైన ముక్తి అని మూడు విధాల ముక్తులను ఆయా సందర్భాలలో జోనులు చెప్తూ ఉంటారు ఫిలాసఫీలో కూడా బౌద్ధుల యొక్క వాదము క్షణిక విజ్ఞానవాదము కాలప్రధానంగా ఉంటుంది ఒక క్షణకాలం ఉంటుంది కాలప్రధానమైన వాదం జైనుల యొక్క వాదము జైనులది సిద్ధాంతం ఒకటి జైన సిద్ధాంతం అది దేశప్రధానంగా ఉంటుంది చూడండి తర్వాత పురాణాలలోనూ అక్కడను ఎక్కడికో వెళ్ళడము అక్కడ అమృతం అనే ద్రవం ఉంటుంది దాన్ని భక్షించడము తద్వారా ఆనందానుభవము ఆ రకంగా వస్తు ప్రధానమైన కూడా కొన్ని పురాణాల్లో చెప్తా ఓకే మరి వేదాంతులు ఎక్కి ముక్తిని చెప్తారు అంటే వేదాంతులు ఏమంటారంటే ఒక కాలంలో వెళ్తే మరో కాలంలో వాపస్ వస్తాడు ఒక దేశానికి వెళ్ళిన వాడు ఆ దేశం నుంచి ఇంకో దేశానికి వాపసు వస్తాడు ఒక వస్తువుతోటి పనికి సంబంధం పెట్టుకున్నవాడు ఆ సంబంధం తెగిపోగానే మళ్ళీ వాపస్ వస్తాడు కాబట్టి దేశ ప్రధానమైన కాలప్రధానమైన ముక్తి ఇది తాత్కాలికమే కానీ యథార్థమైన ముక్తి కాదు మరి యథార్థమైన ముక్తి ఏమిటి అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన పూర్ణ ఆత్మతత్వమును తన స్వరూపముగా గుర్తించి దేశకాలములకు అతీతమైన గుణాతీతమైన ఆ అద్వైయ పరబ్రహ్మయందు నిష్ఠను కలిగి సర్వాత్మభావంలో ఉండడమే ముక్తి అని దేశకాలములకు అతీతమైన ముక్తిని వేదాంతులు చెప్తారు అది తర్వాత ఓకే సో ముక్తిలో ఇవ ఇన్ని రకాలు మనకి లోకంలో కనబడుతూ ఉంటాయి మరి ఇన్ని ఉంటే ఎలాగండి మేము కన్ఫ్యూజ్ అయిపోమా అని మీరు అడగకూడదు అలా అడగకూడదు మీరు తెలుసుకుని మంచిదేదో మీకు ఒక అది స్వీకరించాలి లోకంలో ఇన్ని ఉంటే ఎలాగా అనే ప్రశ్న సరైన ప్రశ్నే కాదు ఎందుకంటే లోకో భిన్న రుచి ఉండే ముండే మతి భిన్న ఒక్కొక్క బుద్ధిలో ఒక్కొక్క రకమైన రుచి ఉంటుంది కొంతమందికి దేశప్రధానమైన ముక్తి మీద ప్రీతి ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారంటే కళలు కంటూ ఉంటారు ఆ వైకుంఠ లోకానికి వెళ్తాము దేశప్రధానమైన ముక్తి ఆ లోకానికి మనం ఈ దేహత్యాగమైన ఓ విమానం వస్తుంది ఆ విమానం వెళ్ళి వెళ్ళే వాళ్ళకి కనపడుతుంది అది నాకే కనపడుతుంది ఆ దేవతలు వచ్చి నన్ను ఆ విమానంలో కూర్చోబెట్టి వైకుంఠానికి తీసుకెళ్తారు అక్కడ వైకుంఠంలో చాలా మంచి మంచి చాలా బాగుంటాయి చాలా సుఖంగా ఉంటుంది వైకుంఠంలో బీచ్ ఉంటుంది నిజంగా దుబాయ్లోనే కాదు వైకుంఠంలో కూడా బీచ్ ఉంటుంది దుబాయ్లోనేమో ఉప్పు నీరు సముద్రానికి బీచ్ ఉంటే వైకుంఠంలో పాల సముద్రానికి బీచ్ ఉంటుంది ఉప్పు నీటి సముద్రం యొక్క బీచ్లో ఇసుక ఉంటే పాల సముద్రం యొక్క బీచ్లో ఇసుక ఎలా ఉంటుంది వజ్రములు మనులు వైడూర్యములు మొదలగు వాటిని పౌడర్ చేసి అది అక్కడ ఇసుకగా పేర్చి పెడతారు ఆ ఇసుకలో అలాగ విశ్రాంతిగా ఉండి ఆ పాల సముద్రం నుంచి వచ్చేటువంటి అమృతమయమైన వాయువు శరీరానికి అక్కడో శరీరం ఉంటుంది మళ్ళా ఆ వాయువు అలా తగులుతుంటే మహానందంగా ఉండొచ్చు అప్పుడప్పుడు శ్రీ మహావిష్ణువు గుర్తు వచ్చినప్పుడు ఆ ప్రసాదంలో ఒక మూలం ఉంటాడు ఆయన మూల కాదు పెద్ద ప్రసాదం ఉంటుంది అక్కడ ఆ గేట్లోంచి లోపలికి వెళ్ళి వారిని అలాగే దర్శించి మళ్ళీ వాపసు వస్తూ ఉండొచ్చు అబ్బా ఏమో అద్భుతం అండి అని కొంతమంది అలా భావన చేస్తారు వాళ్ళకి దేశ కాల వస్తు అతీతమైనది గుణాతీతము సర్వవ్యాపకము అఖండము అయినటువంటి సర్వాత్మభావము అదే ముక్తి అని చెప్తే ముక్తి అయ్యేది చాలా చప్పచప్పగా ఉంది ఆ ముక్తి వచ్చిన తర్వాత ఏం చేస్తావు ఇంకా అని వాళ్ళు దాని ముందు వాళ్ళకి ఏ రుచి ఉండరు కాబట్టి ముండే ముండే మతిఘణ ఒక్కొక్కటి బుద్ధి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి అనేకములైన ముక్తులను ఈ ద్వైతవాదులు వర్ణిస్తూ ఇవన్నీ ద్వైత ముక్తులు ద్వైత సిద్ధాంతాల్లో ఉండే ముక్తులు లేదా అద్వైతంలో ముక్తి ఏమిటంటే జీవుడు వేరే జీవుడుగా మిగిలి ఉండడు ఈశ్వరునిలో విలీనమైపోతాడు అది అద్వైత సిద్ధాంతంలో చెప్పేటువంటి ముక్తి భగవద్గీతలో చెప్పే ముక్తి అదే మరి అదే చెప్పొచ్చు కదా డైరెక్ట్గా అంటే మరి డైరెక్ట్గా చెప్పేయడం కాదు లోకంలో ఉన్నటువంటి ఈ వాదములనన్నిటినీ పరిశీలించి వాటిలో ఉండే గుణదోషాలని అర్థం చేసుకుని వాటి ఎందు వైరాగ్యాన్ని పొందిన వానికి అటువంటి ముక్తి జీవన్ ముక్తిని వర్ణించి చెప్తారు కాబట్టి ఈ చర్చంతా కూడా అటువంటి ముక్తులందు వైరాగ్యము కొరకై బోధింపబడుతున్నది మంచిది తర్వాత శ్లోకం అయితే ఒకటి రెండు చర్చనీయాంశములు ఉన్నాయి ఉత్తర మార్గము దక్షిణ మార్గము అంటున్నారు అయనము అనే మాటలు వస్తున్నాయి సో లోకంలో ఏవ కొన్ని సందేహాలు కూడా ఉంటాయి దీనికి సంబంధించి అవన్నీ కూడా మనం సవకాశంగా పరిష్కారం చేసి ముందుకు వెళ్తూ ఉంటాం తర్వాత శ్లోకం అగ్నిర్జ్యోతిర శుక్ల షణమాస ఉత్తరాయణం త్ర ప్రయా బ్రహ్మ బ్రహ్మవిదో జనా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పుణ్యలోకాలని పొందే మార్గాన్ని చెప్తున్నారు ఈ ఫస్ట్ క్లాస్ పుణ్యలోకాలని ఎవరు పొందుతారు బ్రహ్మవిధో జనా అంటే సగుణ బ్రహ్మను ఉపాసన చేసే జనులు ఉపాసన అంటే భేదపూర్వకంగా ఉంటున్నాయి సగుణ బ్రహ్మను ఉపాసన చేసేటువంటి జనులు ఈ బ్రహ్మలోకము అంటే సత్యలోకము అనే ఫస్ట్ క్లాస్ లోకాన్ని పొందుతారు వాళ్ళు మహాపుణ్యం ఉపాసన చేసిన కర్మ ఉపాసన కలిసి చేశారు కనుక ఆ మహాపుణ్యం యొక్క ప్రభావం చేత బ్రహ్మ గచ్చంతి బ్రహ్మ అంటే హిరణ్యగర్భం గచ్చింది ఇత్యర్థ సో సత్యలోకమును హిరణ్య గర్భలోకమును వాళ్ళు పొందుతారు ఎప్పుడు ప్రయాత ముందు అసలు నుంచి ప్రయాణం కట్టాలి ఇక్కడి నుంచి ప్రయాణం కట్టిన వాళ్ళు ఇక్కడ ప్రయాణ సమయం వరకు కూడా ఆ సగుణ బ్రహ్మను ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఆ సత్యలోకాన్ని పొందుతారు చూడండి లోకంలో ద్వైతవాదములు అనేకం ఉంటాయి పేర్లు వేరు కానీ అన్నింటిలోనూ ఒకటే తత్వం ఉంటుంది నామరూపాలు వేరు తప్ప అన్నింటి యొక్క స్కీమ్ ఒకే రకంగా ఉంటుంది ఇప్పుడు వైష్ణవం ఉందనుకోండి విష్ణువు అనే రూపంగా ఈశ్వరుణ్ణి మనం కొలవాలి నేను వేరు ఈశ్వరుడు వేరు భేదమే ద్వైతం కదా మరి ఆ విష్ణువుని మనం ఆ విధంగా కొలిచినట్లయితే విష్ణువు యొక్క కొల హయ్యెస్ట్ లోకాన్ని పొందుతారు ఆ హయ్యెస్ట్ లోకం పేరేమిటి వైకుంఠము అండి ఇక్కడ ఇక్కడ మీకు వేదంలో ఉపనిషత్తులలో చెప్పే హయ్యెస్ట్ లోకం ఏమిటి బ్రహ్మలోకం ఇప్పుడు ఉపనిషత్తులలో ఏది బ్రహ్మలోకముగా చెప్పబడినదో దానినే వైష్ణవ సిద్ధాంతంలో వైకుంఠంగా చెప్తారు పేరు మార్పు అంతేమంటే ఉపనిషత్తులలో ఆ బ్రహ్మలోకంలో వీళ్ళు ఏది ఉపాసన చేసి బ్రహ్మలోకాన్ని పొందారు సగుణ బ్రహ్మను ఉపాసన చేసి బ్రహ్మలోకాన్ని పొందారు సో ఉపనిషత్తులలో ఏది సగుణ బ్రహ్మగా వర్ణింపబడుతుందో అదే వైష్ణవంలో విష్ణువు అనే పేరుతో చెప్పబడు ఆ స్కీమ్ సరిపడిందా ఇప్పుడు మీరు ఓపెన్ చేయండి ఆ సగుణ బ్రహ్మ అనే పదం దగ్గర విష్ణు అని కాకుండా రాముడు అని పెట్టండి పెడితే వస్తుంది రామానంద సంప్రదాయం వస్తుంది అదేలాగా మీరు రాముణ్ణి ఉపాసన చేస్తే దేహ త్యాగం చేసిన తర్వాత అత్యుత్తమ లోకము అదేమిటో తెలుసిన సాకేత లోకము ఆ లోకాన్ని పొంది ఆ భోగాన్ని అనుభవిస్తారు వచ్చేసిందా రెండో సంప్రదాయం వచ్చేసిందా ఇప్పుడు మీరు ఆ సగుణ బ్రహ్మ దగ్గర రాముడు తీసేసి శివుడు పెట్టండి అప్పుడేమొస్తుంది ఇక్కడ శివుణ్ణి మీరు చక్కగా ఉపాసన చేసినట్లయితే దేహత్యాగం చేసిన తర్వాత అత్యుత్తమ లోకం ఏమిటి కైలాసము ఆ లోకాన్ని పొంది అక్కడ భక్తిగా శివుని యొక్క సన్నిధిలో మీరు ఆనందంగా ఉంటారు అక్కడికి శేరు సంప్రదాయం వచ్చేసిందా ఇప్పుడు మళ్ళీ శాక్తీయ సంప్రదాయం దగ్గరికి రండి మీరు సగుణ బ్రహ్మ అంటే ఇప్పుడు శక్తి దేవత గాడెస్ దుర్గనో ఉమానో ఏదో పేరు ఉమా ఉమా అందాము సో ఉమాదేవిని మీరు కనుక చక్కగా ఉపాసన చేసినట్లయితే మీకు దేహత్యాగం చేసిన తర్వాత ఉమాలోకమును పొంది ఉమాదేవి సమక్షంలో సకల భోగములను అనుభవిస్తారు అది అత్యుత్తమ లోకము అది వచ్చేసిందా అక్కడికి శాక్తే వచ్చేసిందా ఇక కృష్ణ కాన్షియస్నెస్ అక్కడ సగుణ బ్రహ్మ అంటే శ్రీకృష్ణుడు ఆయన కనుక మీరు చక్కగా ఉపాసన చేసినట్లయితే దేహత్యాగం చేసిన తర్వాత మీరు గోలోకాన్ని పొంది అక్కడ శ్రీకృష్ణులతో పాటుగా రాసలీలలోనూ వాటిల్లోనూ పాల్గొంటూ ఆనందంగా ఉంటారు వీటన్నింటిలోనూ మీకు ఏమైనా తేడా కనపడిందా నాకైతే ఏ తేడా కనపడలేదు నాకు అన్నీ సమానంగానే ఉన్నాయి ఉపనిషత్తులలో సగుణ బ్రహ్మ జీవుడు భేద బుద్ధితో ఉపాసన చేయుట ఆ పుణ్యప్రభావనంతో ఉత్తమ లోకమును పొందుట కల్పాంతం వరకు అక్కడ ఉండి మళ్ళీ వాపస్సు వచ్చుట ఏముందండి పేరు మారింది తప్ప ఏముంది ఏమీ తేడా లేదు ఒక్కటిగా కనపట్టలేదు మీకు దీంతో కూడా మళ్ళీ పునరపి జననం పునరపి మొరణం ఇప్పుడు తెలుగులో ఒక మొరటు సామెత గలదు ఏ రాయి అయితేనేమిటి తల పగల కొట్టుకోవటానికి నామరూపాలు పునరపి జననం పునరపి మరణం వెళ్ళడం రావడం ఏవో కొన్ని భోగాలు అనుభవించడం ఆ పరిచ్ఛేదము అంటే లిమిటేషన్ అది అలాగే ఉండడము వీడి జీవభావము ఇలాగే ఉండటము దీనికోసం అది కైలాసం అయితేనేమిటి వైకుంఠం అయితేనే ఏ రాయి అయితేనే తల పగల కొట్టుకోవడానికి ఏదైనా ఒకటే అని ఆ రకంగా వైరాగ్యాన్ని బోధించడం కోసం ఈ చర్చ అంతా వస్తుంది వెరీ నైస్ మీకు ఒక స్కీము అంచేతనే ద్వైతానికి అద్వైతానికి తేడా ఏమిటి అంటే ద్వైతవాదులు సగుణ బ్రహ్మ వరకు వస్తారు అక్కడ దాకా వస్తారు అంటే హిరణ్య స్థానం వరకు వస్తారు వాళ్ళకి హిరణ్య గర్భ అనే మాట ఎరగరు హిరణ్య అంటే అది వైదిక పదం పురాణం కాదు అది హిరణ్య గర్భలోకం వరకు ఆ స్థాయి వరకు వస్తారు అక్కడతో సరే ఇంకా పైన ఏమీ లేదు అని కంక్లూషన్ చేసి వీళ్ళు విదిలిపెట్టేసిన దగ్గర అద్వైతం ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి శురు అవుతుంది అద్వైతం హిరణ్య గర్భలోకానికి వెళ్ళిన భేదము అలాగే ఉంటుందా ఉండదా భేదంలో దోషము గలదు నీకదంతా నేను వివరించి చెప్తా ముందు అసలు ఈ లోకం కొంత ముందుకు తీసుకువెళ్ళి ఇప్పుడు ఈ లోకానికి వెళ్ళే మార్గాన్ని చెప్తున్నారు ఉత్తర మార్గం ఈ ఉత్తర మార్గంలో ఫస్ట్ స్టెప్ మార్గంలో మజిలీలు ఉంటాయి ఫస్ట్ మజిలీ సెకండ్ మజిలీ థర్డ్ మజిలీ అలా మజిలీలు ఉంటాయి కావాలండి ఫస్ట్ మజిలీ ఏమిటో తెలిసిన అగ్ని అంటే ఈ దేహాన్ని నిప్పుల్లో పారేస్తారు కదంలే అది ఫస్ట్ మజిలీ ఏమండే సెకండ్ మజిలి ఏమిటో తెలిసిన జ్యోతి ఆ అగ్ని నుంచి ఆ చితాగ్ని దాని నుంచి ఒక జ్వాల వస్తుంది ఆ జ్వాల మహాప్రకాశంగా ఉంటుంది సో ఈ దేహం నుంచి ఈ జీవుడు అగ్నిలోకి అగ్నిలోంచి ఆ జ్యోతి ఆ ప్రకాశంలోకి వెళ్తాడు జ్యోతి ఆ ప్రకాశం నుంచి శుక్లహ అహహహ అహహ అహహ అంటే పొగలు ఏమండి మీరు కాలం చెప్తున్నారా మార్గం చెప్తున్నారా అంటే చూడండి కాలమే మార్గము మార్గమే కాలము పొగలు అంటే పొగలు అంటే జడము కదా అది అంటే అహరభిమాని దేవత అంతా చైతన్యమే పొగలు అనే దేవత పొగటి దేవత రాత్రి దేవత ఇప్పుడు రెండు దేవతలు వచ్చారు అక్కడికి కాబట్టి అగ్నిదేవత జ్యోతిదేవత పొగలు దేవత శుక్ల శుక్లపక్ష దేవత షణ్మాస ఉత్తరాయణం ఉత్తరాయణ దేవత ఆరు మాసాలు ఉత్తరాయణం కదా ఉత్తరాయణ దేవత అది మార్గం ఈ మార్గంలో ఆ సగుణ బ్రహ్మను ఉపాసన చేసినటువంటి మహాపుణ్యాత్ములు పుణ్యలోకాలకు వెళ్ళి ఈ మార్గంలో వెళ్తారు వెళ్ళి అక్కడ హిరణ్య గర్భముల యొక్క సన్నిధిలో ఉండి ఆన్యభోగాలని అనుభవిస్తూ ఉంటారు ఇది మహాపుణ్యం చేసుకున్న వాళ్ళ పరిస్థితి దీన్ని కొంచెం ఆ శ్లోకాన్ని కొంచెం మనం ముందుకు తీసుకువెళ్ళి అప్పుడు దాంట్లో ఉండేటువంటి గుణదోషాలని మనం విచారించవచ్చు భాష్యం అగ్ని కాలాభిమాని దేవత అగ్ని ఇప్పుడు కాలం గురించి చెప్తా అన్నారు కదా ఎత్ర కాలే కాలం చెప్తాను అన్నాడు కాలం చెప్తాను అని అగ్ని అంటాడేమిటి అంటే అగ్ని అంటే దేవత ఏ దేవత ఆ కాలమునందు అభిమానము దేవత అంటే వైదికులు అగ్నిని బాగా ఉపాసన చేస్తారు ఆ అగ్నిహోత్రాలను చేస్తారు జీవించుండగా మరణించిన టైంలో కూడా అగ్నితో బాటే శ్మశానానికి దేహాన్ని తీసుకుపోతారు కాబట్టి ఆ కాలము ఆ కాలమునందు అగ్ని ప్రధానమైనటువంటి అంశము కాబట్టి ఆ కాలమునకు అభిమాని దేవత అగ్ని మార్గనిర్దేశం చేస్తుంది ఆ మార్గంలో ఫస్ట్ స్టేజ్ అది తథా జ్యోతిరతీ దేవత కాలాభిమాని జ్యోతిషి అంటే కూడా ఆ జ్వాల ఏ కాలంలో ఉదయిస్తుందో ఆ కాలము నాకు అభిమాని అయిన దేవత ఇప్పుడు ఇది ఎలాగంటే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాను సికింద్రాబాద్ నుంచి బాలానగర్ వెళ్ళాను అని అలా మజిలీలు చెప్తారు ఆ మజిలీలు చెప్పేపుడు ఫస్ట్ మజిలీ టెన్ మినిట్సు నెక్స్ట్ మజిలీ థర్టీ మినిట్స్ అలా టైముల్లో చెప్పచ్చు కూడా టైమ్లో చెప్పొచ్చు డిస్టెన్స్లో చెప్పొచ్చు ప్లేస్లో చెప్పొచ్చు అయితే ఇంకో పని చేయవచ్చు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళాను అక్కడ ఫలానా ఆయన ఒకప్పు కాఫీ ఇచ్చాడు ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ మదిరి ఆ పర్స ఆ తెర్సన్ చెప్పచ్చు ఆ తర్వాత బాలానగర్ని వెళ్ళాను అక్కడ ఒక ఆయన బ్రేక్ఫాస్ట్ పెట్టాడు ఆ తర్వాత అలా చెప్పవచ్చు సో ఇప్పుడు మూడు రకాలుగా చెప్తున్నాం కాలము చెప్తున్నాం మార్గము చెప్తున్నాం దేవత చెప్తున్నాం ఫస్ట్ దేవత ఎవరు అగ్ని సెకండ్ దేవత జ్యోతి అలాగా అలా కూడా చెప్పొచ్చు అదే అంటున్నారు భాష్యకారులు ఏమనంటే